తండ్రి దేవాయసు ప్రభ నీకు లెక్కలేని బంధనాలు దేవా దేవాయసు ప్రభ ఇచ్చిన సమయం బట్టి ప్రభ నీకు కృతజ్ఞత అస్థుద్ధులు స్తోతలు తండ్రి దేవాయసు ప్రభ మరిక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడే మీరు దీవించండి ఆశీర్వదించి నింపండి ప్రభ దేవాయసు ప్రభ మరి దినదిన ప్రభ మరి మేము పరిశుద్ధ తయారు కావాలి ప్రభ మాలో ఎలాంటి పాపం ఉండద్దు తండ్రి దేవ దాగు మచ్చ కూడా ఉండద్దు తండ్రి ఆ విధంగా మేము తయారు కావాలి తండ్రి దేవాయసు ప్రభ మేమెంతో ఎన్నో విషయాలలో కూడా ప్రభా బలహీనతగా ఉన్నాం ప్రభా ఆ యొక్క బలహీనత మా నుంచి తీసివేయండి ప్రభా దేవాయచు ప్రభా నీకైతే ఏదైతే ఇష్టం లేదో ప్రభా అది మా నుంచి తీసివేయండి ప్రభా దేవాయచు ప్రభా మేము పలించే తీగల్లాగా ఉండాలా ప్రభా ఏసీయా మీరే మాకు సాయం దాయిచ్చింది ప్రభా మాకు సహాయపడండి తండ్రి నీకే స్థౌతం తండ్రి దేవాయచు ప్రభా మరి మేము పరిశుద్ధత గుంపులో ఉండాల తండ్రి దేవాన్ని యొక్క చిన్న గుంపులు మమ్మల్ని ముద్రించి పెట్టుకోండి తండ్రి దేవాని యొక్క నీకే ఉండాలి తండ్రి దేవాయచు ప్రభా ప్రతి ఒక్క ప్రభా అభిషేకించి సేవల వాడుకుని ప్రభా దేవాన్ని యొక్క రక్షణ ప్రణాళికలు మమ్మల్ని నిలబెట్టండి ప్రభా ప్రభా నిశ్చిత్తాంతంగా మమ్మల్ని నడిపించని ప్రభా దేవా ప్రభా మేము అనేకుల కూడా ప్రభా యొక్క శువార్త ప్రకటించాలి ప్రభా మా సేవ ఎక్కడ స్టార్ట్ చేస్తారో ప్రభా మాకు చూపించండి ప్రభా దేవాయప్ర ప్రభా మరి మీరే కనికరించి దయ చూపించే ప్రభా మరి మా మార్గాలను ప్రభావం సరళం చేయని ప్రభా నీకేస్తూ అండి దేవ మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క ఆత్మచేత అభిషేకించండి ప్రభా దేవాయచు ప్రభా నీ యొక్క ఆత్మజేత నడిపింపు మాకు దయచేతండి దేవ వాక్యం చేత మీరు మాతో మాట్లాడడం ప్రభా మా హృదయాల మీ శ్యాన్ని ప్రభా నీకేస్తూ నీకే ఉన్నాను తండ్రి దేవాయచు ప్రభా మరి చివరి వరకు ప్రభా మరి నీ యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభా మేము వరకు నిలబడటకు మీరు మాకు సాయం దయచేసి మరి మా అందరినీ కూడా ప్రభా మీ యొక్క అక్కడికి సిద్ధపరచుకోమని ఏచు కృష్ణనామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమె వన్నాలేసయ్య అబ్రాహాంశా యాకబుల గొప్ప దేవానికి వర్ణాలేశయ్యా మిర్సి సిస్టర్ వచ్చే మదర్ గురించి మీకు ఆదిష్టం లే కృపలో జ్ఞాపకం చేసుకోండి నాలో ఇంకేమో ప్రభా నత వేసి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోని ప్రభావాస్టర్ మీరు ముట్టండి ప్రభావ ఐ హాస్పిటల్ రుతు వేసి ప్రావా ముట్టండి తాకండి మీరు రక్త పురుషు ఐచేం ప్రవా హలలుయ ప్రాబ్లమ్స్ సంపూర్ణంగా నార్మల్ పొజిషన్కి రావాలి ఏసీ క్రీస్త నామల దేవ పత్తి కన్నును ప్రభా మీరు తాకండి ప్రభా పతి అనారోగ్యాన్ని ీ ఆత్మతో నన్ను నింపు శిల్పీ చేతిలో శలను నేను అను నన్ను ఛేచుకో శిల్పీ చేతిలో నేను అను నన్ను ఛేచుకో గోరా నేను తన పాప ఉదీలో పాడి గోర పాపి నేను తి పాప ఊదిలో పాడి ఉంటుంది లెవెనెతోను శుద్ధి చేయము కను పొంద నిమ్ము నిదు ఆత్మతో లెవెనతోము శుద్ధి చేయము పొంద నిన్నము నిధు ీ ఆత్మతో నన్ను లపు శిల్పి చేతిలో చిలను నేను అనుసనము నిన్ను చేచ్చుకో ఈ భూమిలో రాజు నా ఉదయంలో శాంతి క్రీసే నేను నెత్తము నీ ఆత్మతో నన్ను నిన్నుకో చేతిలో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో చిను చెచ్చుకో ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ లా బ్రదర్ మన మధ్యలో ఉన్న పరిశుద్ర బ్రదర్ కూడా ఒక పాట పాడతారు నా స్తుతి పాత్రుడా నా ఎయ్యా నా రాధనకు నీవేయోగ్యుడవయ్యా నా రాధనకు నీవేయోగ్యుడవయ్యా నా స్ పాత్రుడాసయ్యా ీవాక్యం నా పరవశము నీవాక్యం ఆత్మకు ఆహారము నీవాక్యం నా పరవశము నీవాక్య మేనా ఆహారము నీవాక్యమేనా పాదములకు దీపము మీ వాక్య మేనా పాదములకు దీపము మీ వాక్య మేనా పాదములకు దీపము స్తి పాత్రుడా నారాధనకు నీవే యోగ్యుడవయ్యాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్స్తుతి పాత్రుడా ీకృనాశ్రయము నీకృపేణ ఆత్మకు అభిషేకము నీకృపేనాశ్రయము నీకృపేణ ఆత్మకు అభిషేకము నీకృపేణ జీవనాధారము నీకృపేణ జీవనాదారము నీ కృపై నా జీవనాధారము నా స్ పాత్రుడా నా ఏసయ్యా రాధనకు నీ వేయోగ్యుడవయ్యాధనకు నీ వేయోగ్యుడవయ్యా నా స్తి పాత్రుడాసయ్యా నీ సౌందర్యము ఎరుషలేము నీ పరిపూర్ణత సిఖరము నీ సౌందర్యము ఎరుశలేము నీ పరిపూర్ణత ీయోషిఖరము నీ పరిపూర్ణత నా గమ్యము నీ పరిపూర్ణత నా గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా నాయ్యాధనకు నీ వేయోగ్యుడవయ్యాధనకు నీ వేయోగ్యుడవయ్యా నా స్ పాత్రుడా నాయ్యా అయ్యా థ్యాంక్ యూ ప్రదర్ ప్రాం చేశాం పక్షుద్ధర వండ్రి మీకు వందనాన్ని మహోన్నత డేవా మీకే కృతజ్ఞ తెలిసే మీ ఉదయ కాలం నుంచి ఇంతవరకు మనం కాచి కాపాడి మధ్యాహ్న కాలంలో ప్రభావ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మిమ్మల్ని స్థితించలేకన్నా కనపరచలేకన్నా ప్రభావ మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్గా తెలుస్తుంది అర్పించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభావ మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించిన కాశపడుతుండగా మీ యొక్క పక్షుధారం మాకు అనుగ్రహించండి వాక్యులను సత్యాన్ని గ్రహించేలాగా దాని ప్రకారాన్ని మేము జీవించాలా ప్రభావ వాటిని పాటించాలా లేకపోతే ప్రభ మతపరమైన జీవితమే ఆచారపరమైన జీవితం అవి మాకొద్దు ప్రభ మేము మీ యొక్క వెలుగుని ప్రకటించే బిడ్డలుగా మేము జీవించాలా వెలుగు సంబంధం లాగా చీకటి సంబంధంలా కాదు ప్రభ ఎటువంటి చీకటి కూడా మాలో ఉండకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం పరిశుధులను నడిపించి యథార్థతతో పరిశుభ్రతో వినయంతో భయభక్తులు జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని వినిపిస్తుంది నా వాయిస్ సమర్థవంతమైన దేవుని వాక్ అన్న అంశము కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నాశపడుతున్నా ముఖ్యంగా లేవియా కాండంలో నుంచి ఈసారి ఒక వాక్యం మీకు చూపించాలనుకుంటున్నా లేవియా కాండము పదహారవ అధ్యాయంలో ఇది నేను అనుకుంటా బహుశా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఒక చర్చలో ప్రకటించిన ఈ వాక్యం మళ్ళా నేను ఎప్పుడు ప్రకటించలే ఇరవై ఐదు తర్వాత మళ్ళా నేను దీన్ని ఈరోజు రేజ్ చేస్తున్నా ఈ టాపిక్ ఎప్పుడు ముట్లేదు ఎందుకంటే ఇది పాత అంటే ఆల్మోస్ట్ నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రకటి నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇది కాబట్టి కొంచెం కష్టతరమైన వాక్ కానీ దీంట్లో నుంచి ఏం నేర్చుకోవాలా సత్యాలు ఎందుకంటే సమర్థవంతమైన దేవుని యొక్క వాక్కు అది నీ నోట్ల నుంచి రావాలంటే నువ్వేం చేయాలన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక ఆచారాన్ని మనం చూస్తా ఉన్నాం ఇస్రాలు ఒక ఆచారాన్ని పాటించేవాళ్ళు లేవియా కాండము అధ్యాయము మొదటి వచనం నుంచి మొత్తం అధ్యాయం అదే దానికి సంబంధించిందే ఇరవై రెండవ వచనం నుంచి చూస్తాం ప్రగదాన్ని పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి చూస్తాం ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ రోజులలో వాళ్ళు బలి పశులని బలి అర్పించేవారు ఈ రోజులలో బలియర్పణ ఏందో నీకు తెలుసు స్థుతి ఆరాధనలే బలి బలి అర్పణలు కాబట్టి ఆయనని మహిమ పరిచేది కేవలం నీ నోట్ల నుంచి వచ్చే పాట నీ నోట్ల నుంచే వచ్చే వాకులే ఆయన నీకు మహిమపరుస్తూ బలి అర్పణ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మొదటి వసనం చూడండి ఆహరం ఇద్దరు కుమారులు యుహోవ సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యహోవ మోషతో మాట్లాడి ఇట్లనే నేను కరుణపీఠం మీద మేఘములలో మేఘంలో కనబడుతును కనుక నీ సహోదరుడైన ఈ అనేక పర్యాలు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు మేఘములలో కనబడతాడు మేఘంలో కనబడుదును అని ఇక్కడ కూడా ఒకసారి జ్ఞాపకం చేసింది కాబట్టి మొదటి దర్శన దర్శన పత్రిక నాలుగవ పదహారో వర్షాల్లో కూడా దానికి సంబంధించి చూసినాం ఆయన మేఘంలో మీద వస్తాడు మేఘంలో ఎందు వస్తాడని కూడా ఉంది అక్కడ వాక్యం చాలా మంది ఏమనపడ్డట్టే మేఘంలో మీద అడుగు పెట్టుకొని వస్తాడు అన్నాడు అంటారు ప్రకటిస్తారు అరీతిగా తప్పుదారులు కానీ ఆయన మేఘంలో కనబడను అన్న విషయం ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేయబడుతున్నాడు ఎందుకంటే ఆయన ముఖముఖి కనిపిస్తే మన చనిపోతారు ఐదవ వచ్చిన మరి అతడు ఇస్రాయల సమాజం రద్ద పాప పరాహారత బలిగా రెండు మేక పిల్లలను దహన ఒక పొట్టేలను తీసుకొని రావాలను అహరోను తన కొరకు పాప పరిహారదిగా బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రస్తుతం చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గొడవం యొక్క ద్వారం యొక్క యుహోవశిని వాటిని ఉంచవలేను అప్పుడు అహరును యహో పెరట తన ఒక చీటిని విడిచిపెట్టి ఒక చీటిని విడిచిపెట్టి విడిచిపెట్టే మేక దాని పేరు ఆ మేక పేరు విడిచిపెట్టే మేక రెండు మేకలుంటే ఒకటి బలి ఒకటేమో విడిచిపెట్టే మేక దాని పేరు అయితే ఎనిమిదో వర్షంలు ఉంది అది అది నేను ఇంతక నుంచి వెతుకుతున్నాను అప్పుడు అహరోను అంటే యాజకుడు యహో ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని రెండో రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలను ఏ మేక మీద ఎహో పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారాల బలిగా అర్పింపవలను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని నా ప్రాశ్చిత్తమ కలుగున్నట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటక్కై ఇహోవ సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలేను అప్పుడు అహరంను పాప పరిహార్థ బలియ ఆ కోడిని తీసుకొని వచ్చి తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తమ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మేక పిల్లల గురించి మాట్లాడుతుండూ ఒకటి బలి అర్పణ కొరకు సిద్ధంగా ఉంది ఇంకొకటి ఏమో అరణ్యంలో విడిచిపెట్టడానికి వరకు సిద్ధంగా విడిచిపెట్టే మేకాను దిత్తే అక్కడనేమో goat in the wilderness ఇంగ్లీష్లీ ఇక్కడ చూడాలి ఎన్ ఎనిమిదవ వచనం ఇంగ్లీష్‌లో goat will carry itself on అది ఎనిమిదవ వచనంలో ఇంగ్లీష్ లో ఇస్తున్నాను 레비투스 చాప్టర్ 22 the goat goes into the wilderness the goat of the wilderness అన్నదమ్ తన పేరు goat of the wilderness he is to cast lots for the two goats one lot for the lord అండ్ అదో ఫాదర్ స్కేప్ గోట్ అది ఇంగ్లీష్ లో ఏముందంటే స్కేప్ గోట్ అనిది అంటే మనము స్కేప్ గోట్ అంటే అంటే తెలుగులో ఏమంటారంటే బక్రా అంటారు మన భాషలో చెప్పాలంటే బక్రా ఎవరి మీద తప్పిదం పోయాలంటే దొరికింట్రా బక్రా అంటారు ఆ దొరికింట్రా బక్రా అనే పదం ఇక్కడ నుంచి వచ్చింది ఫస్ట్ టైం నాలుగు వేల కింద చెప్పబడ్డ విషయం ఇది ఇక్కడ స్కేప్ గోట్ అంటే బక్రా అంటే తప్పిదమ్ములు ఎవరి మీద మోపాలంటే వీడే దొరుకుతాడంటారు విషయ్రా ప్రతిసారి నా మీదనే నేరాలు మోపుతారంటారు వాణి బక్రా అంటారు కదా ఇంక మన భాషలు చెప్పాలంటే ఇక్కడ ఇంగ్లీష్ లో స్కేప్ గోట్ అంటారు అయితే రెండు మేకలు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో బలి అర్పణ కొరకు ఇంకొకటి స్కేప్ గోట్ దాన్ని విడిచిపెట్టేస్తారు అన్నట్టు అరణ్యంలోనికి అరణ్యంలో ఏ జంతువు దాన్ని తింటదో అవడదు కానీ మనుషుల మటుకు దాన్ని చంపడానికి వీళ్ళదు దీనికి పేరు ఉంది ఇస్రాయిల్ పదిలేదు ఆ హెబ్రీ భాషలో ఆ గోట్కి ఒక పేరు పెట్టినట్టు కొన్ని బైబిల్ వర్షన్స్ అలా ఉంది మన కింగ్టేమ్స్ లో లేదు అజాజెల్ అంటారు దాని పేరు అజాజెల్ మేక పేరు అరణ్యంలో విడబడ్డ మేక పేరు అజాజెల్ అయితే ఇప్పుడు నేను తెలుగులో జరుగుతుంది చూడండి దానికి సంబంధించి ఎనిమిదవ వర్షం తర్వాత చూస్తాం ఏ మేక మీద విడిచిపెట్ట ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివల్ల నా ప్రాశ్చిత్తము దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యుహోవాస్ అనేది దానిని ప్రాణంతోనే ఉంచవలేను అప్పుడు అహరును పాప పరిధికి పరిగా కోడ తీసుకొని వచ్చి తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తం ప్రస్తుతం చేసుకున్న వలన తర్వాత తన కొరకు తాను అర్పించి తాను అర్పించి పాప పరిహార్థ బలియ కోడను వదించి యహో సన్నిధిన్న ధూప మీద నుండి ధూపార్థుడు నిప్పులను తన పిడకులతో మరి మల ధూప చూర్ణమును తీసుకొని అడ్డతేర లోపలికి వాటిని తెచ్చి తాను చావకున్నట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద నున్న కర్ణ పీఠమును కముటకు యుహవ సన్నిధిని ఆ అగ్ని మీద దూప ద్రవ్యమును వేవలం ఇవన్నీ జరిగినాక మనం ఏం చేస్తున్నాం ఇరవై రెండవ వర్షంకి వచ్చేటప్పటికీ అటు తర్వాత అట్లు ఇరవై ఒకటో నుంచి అవన్నీ ముగించినాక ప్రాశ్చిత్తం చేసుకున్నాక బలర్పన తర్వాత ఇప్పుడు ఈ రెండవ మేకకు సంబంధించిన విషయం ఇరవై ఒకటో నుంచి చూస్తున్నాం అప్పుడు అహరును సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతుల ఇస్రాయేలీల పాపంలన్నీ అనగా వారి దోషంలన్నీ వారి అతిక్రమంలన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను ఆ మేక వారి దోషంలన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను అప్పుడు అహరోను ప్రత్యక్ష గురంలోనికి వచ్చి తాను పశుధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారా బట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుభ్ర స్థలంలో దేహంను నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి సరే ఇవంతం ఇవన్నీ ఆచారబద్ధమైన జీవితం ఇస్రాల్ పది ముఖ్యంగా యాజకులు ఏదైతే ఇక్కడ నేను అజాజేల్ గురించి మాట్లాడతాను మీకు అజాజేల్ అంటే ఆ మేక పేరే దీని అనియంలోనికి విడిచిపెడతారు అన్నట్టు స్కేబ్కోట్ అంటారు ఇంగ్లీష్ లో ఒక బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ లో స్కేబ్కోట్ అంటున్నారు ఇంకొక బైబిల్ వర్షన్ లో ఆజాజేల్ అంటారు దానిపైనంటే హెబ్రి నా దగ్గర జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ ఇప్పుడు లేదు కాబట్టి నేను చూపించలేని దాని మీనింగ్స్ మీకు అవకాశం ఉంటే ఎప్పుడన్నా ఓపిక చూడండి కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సమర్థవంతమైన దేవుని వాకు అన్న అంశం గురించి నేను దీనికి కనెక్షన్ చూపిస్తున్నా ఇక్కడ యాజగురైన ఆహారం ఏం చేస్తుందంటే ఆ మేక తల మీద చేతులు పెట్టి ఉచ్చరిస్తున్నాడు ఇస్రాయల ఇస్రాయేలీల పాపములన్నీ ఈ మేక మీదికి పోవును గాక అని పోయినాయా లేవా ఖచ్చితంగా పోతాయి ఎందుకంటే ఆ ఉచ్చరణలు అంతా పవర్ ఉంటుంది అన్నట్టు కానీ దేవుడు ముందుగానే హెచ్చరించండు నువ్వు పాప పరిహారాలతో బలి అర్పించకుండా చేస్తే అవి పోవు రివర్స్ నీకు ఆ పాపాలు ఇస్ ఇస్ఆల్ పిల్ల ఆ పాపలు నీ మీదికి ఫస్ట్ నువ్వు నీ కుటుంబం నిమిత్తము బలి అర్పణించుకోవాలి మొదటి మీకని అర్పించుకున్నాకనే వచ్చి ఇస్రాల్ పిల్ల దాని మీదకి దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్ చేయాల మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లు ఒకరి నుంచి ఒకరికి శాలరీ ఒకరి నుంచి ఒకరికి డబ్బులు బ్యాంకులకు వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసినట్లు ఒకరి పాపములన్నీ ఆ మేక మీదకి ట్రాన్స్ఫర్ అయితే అన్నట్టు అది ఆచారం అది అయితే మనం ఈరోజు చేయం కానీ అనవసరంగా ఈరోజు చూస్తాం మనం ప్రతి పండుగలలో ఇవి చేస్తూ ఉంటారు బలర్పణలు మొన్ననే మనం చేసినాం ఒక పండుగ హైదరాబాద్ సేమ్ పండుగ అది కూడా దాన్ని ఎందుకు బల అర్పిస్తారంటే పాప పరిహారద కొరకు బల అర్పిస్తారు బక్రీద్ ఎందుకు పాప పరిహారద హండ్రెడ్ పర్సెంట్ అది దానిలో డౌటే లేదు కాబట్టి ఇవి అన్నీ ఉన్నాయి అయితే ఇది మళ్ళీ ఇష్టాలు కలిసి చేశారు కాబట్టి మనం క్రైస్తలు ఎందుకు చేయొద్దు క్రైస్తలు కూడా చేయొచ్చు కదా నాకైతే ఆశ్చర్యం అది ఒక్కసారి మళ్ళీ చందరిస్తుంది క్రైస్తలు కూడా చేసింటే అసలు ప్రపంచంలో ఇంకా మేకలు మిగిలిపోకపోయాడు మొత్తం క్లీన్ అయిపోతుంది మేకలు ఇప్పటికే వాటి జనాభా తగ్గిపోతా ఉంది అయితే అవి ఎందుకు చేయొద్దు అన్న విషయం నేను ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే ముఖ్యంగా ఇది సమర్థవంతమైన వాక్కు అన్న విషయం జ్ఞాపకం తీసుకున్నప్పుడు ఆ యాజకుడు తను ఉచ్చరిస్తున్నాడు పదాలు ఇస్రాయల్ పదాల మీద ఉన్న పాపం దీని మీదకి పోయేటట్లు ఉచ్చరిస్తున్నాడు అప్పుడు నాకు అర్థమైంది యాజకునికి ఆయన దేవుడు అధికారం ఇచ్చిండు వాడి నోట్లకి వెళ్ళి ఏది అందుకే సేవకులైన మీరు నేను మనం ఏం పడతాయి నోట్ల నుంచి ఎందుకంటే ఆయన నెరవేరుతాయి నేను నా లైఫ్ లో చూసిన ఆయన నెరవేరడం నేను ఎవరిని కూడా తిట్టను ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకొని ఎందుకంటే నాకు తెలిసి ఇది నెరవేరుతుంది అని నేను మీకు రెండు మూడు వారాల క్రితం కూడా చూపించిన తల్లిదండ్రులు ముఖ్యంగా రక్షణ పొందిన తల్లిదండ్రుల గురించి మాట్లాడ నేను బ్రము నమ్ముకున్న తల్లిదండ్రులు నోట్లకి వెళ్ళించే వారి పిల్లలు భవిష్యత్తు మొత్తం అన్యాయం అయిపోతుంది ఎందుకంటే కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న సంస్థ అదొక సంఘం తల్లిదండ్రులు పాస్టర్ పాస్టర్ అమ్మలు పిల్లలు సంఘ సభ్యులు కాబట్టి అది దేవుని యొక్క విధానం వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చేసే పనులకి కోపంతో నువ్వు వాడిని తిట్టినావనుకో నువ్వు ఎరుదుడా మన మన ఇక్కడ చెప్పారటే దీనికి పనికిరాడు వీడు వీడు యూజ్లెస్ ఫెలో అని తిడుతా నిజంగానే వాడు యూజ్లెస్ పై అయిపోతాడు టెన్త్ క్లాస్ డుంకే కొడతాడు ఇంటర్మీడియట్ సరిగా పాస్ కాడు డిగ్రీ అట్టిట్ కష్టపడి కష్టపడి వాడు ఏదో కాపీ కొట్టి వాన సాయం తీసుకొని వీన్ సాయం తీసుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేస్తాడు ఉద్యోగం వస్తే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు ఎన్ని ఇంటర్వ్యూలమైనా వాడు పాస్ కాడు ఇంకా ఎవడవాడు వీడి రికమెండేషన్స్ తర్వాత చిన్న చిన్న జాబ్ తీసుకుంటా దాని తర్వాత వాడు దేనికన్నీ అన్నిటి కలవడపడిపోతాడు సిగరెట్కి త్రాగుడికి చెడు వాటికి అన్నిటి కలిపడి వాడి జీవితం వ్యర్థం అయిపోయింది ఎందుకు అయిపోయింది అంటే నీ ఉచ్చరణ వలన ఈ నోట్ల నుంచి వచ్చే మాట మీకు జ్ఞాపకం ఉందో లేదు ఇప్పుడు నన్ను ఎంతమంది చూస్తారు మీ మన దగ్గర కనీసం పది పదిహేను సంవత్సరాలు చూస్తారు నేను ఏ రోజు కూడా ఎవరిని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడాను ఎందుకంటే నాకు తెలుసు అవి నెరవేరుతాయి మనం మనకి ప్రభు ఇచ్చాడు ఆ యోగ్యత పర్ఫెక్ట్ ప్రిడిక్ట్ చేసే యోగ్యత కొన్నిసార్లు మనకు డేట్స్ మంత్స్ తో కూడా ప్రిడిక్ట్ చేయగలిగినాం మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో ఆదివారం నేను మీకు వాక్యం చూపిస్తున్నప్పుడు ముద్ర ముద్రలకు సంబంధించింది ఈ సీలింగ్కి సంబంధించింది ముద్ర దేవుడు తన బిడ్డలను ముద్రించుకుంటున్న అనేసి ఎప్పుడు చెప్పినంటే అది నేను సెప్టెంబర్ టెన్త్ టూ లో చెప్పినది సెప్టెంబర్ టెన్త్ టూ ఈ సీలింగ్ లో ఉన్నవాడిని ఈ వైరస్లు అని అక్కడ ఉంది ఈ సీలింగ్ ఎవరికైతే ఉంటుందో వాడిని ఎటువంటి దుష్ట శక్తులు అంధకర శక్తులు పట్టవని అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ సీలింగ్ త్వరగా ముగిస్తుంది ఇది ముగించక ముందు అందరి జాగ్రత్త సిద్ధంగా ఉండడం నేను అక్కడ అక్కడ చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ ఉందా నాకు సండే వినాల ఆశ ఉండే కానీ నాకు ఇంకా టూ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా లేదు నాకు చాలా ఆశ ఉండేది తిరిగి వినాల నాకు ఎందుకంటే అక్టోబర్ టెన్త్ సారీ సెప్టెంబర్ టెన్త్ టూ లో చెప్పిన దాని తర్వాత సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఈ వైరస్ బయటకు వచ్చింది వుహాన్ సిటీలో చైనాలో సెప్టెంబర్ లో బయటకు వచ్చింది వాళ్ళు డిసెంబర్ వరకు దాచిపెట్టిండ్రు మేనేజ్ చేసుకుంటాం లేమేమో అనుకోని కానీ ఎప్పుడైతే వాళ్ళ చేత కాలేదో డిసెంబర్ కల్లా మొత్తం సిటీ అంతా స్ప్రెడ్ అయిపోయింది వుహాన్ సిటీ వుహాన్ సిటీని సీల్ చేసేసారు అక్కడి నుంచి మనుషులను బయట రానియకుండా ట్రైన్లను అన్నింటి బంద్ చేసారు పాపం మనుషులు పోతారు వుహాన్ సిటీకి సంబంధించిన వాళ్ళు వేరే సిట్స్ వేరే స్టేట్స్ ఉన్నాడు వేరే సిటీలు ఉన్నాడు ఎట్లా పోవాలా చాలా న్యాయంగా ఉండే పరిస్థితి ఒక వీడియో చేసి చాలా బాధపడ్డాను పోలీసు భయంకరంగా పడుతున్నారు ప్యాసెంజర్స్ ని ట్రైన్ దిగనిస్తలేరు ట్రైన్ దిగి వాడు ప్లాట్ఫామ్కి వస్తే వాడిని కొట్టి మళ్ళా ట్రైన్ లెక్క ఎక్కించేస్తున్నారు స్ప్రెడ్గా అనివ్వకుండా అంత కఠినంగా వాళ్ళు ట్రీట్ చేశారు మన దేశంలో అట్లా ఉంటుందా మహారాష్ట్ర నుంచి ఎంత మంది ఆంధ్ర మన మా తెలంగాణ ఇన్ వైరస్ తీసుకొని బెంగళూరు నుంచి చాలా మంది వచ్చేసారు వైరస్ తెలంగాణ మనం అట్లా ఉండగలం చైనా పోలీస్ లాగా ఉండలేము కానీ నేను చెప్పేది ఏంటంటే సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ వాక్యము టెన్త్ కి అక్టోబర్ సెప్టెంబర్ టెన్త్ కి ముగిస్తే సెప్టెంబర్ ఎండింగ్ ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది అక్కడి నుంచి ఇంకా మొత్తం చెప్పిన కూడా వాక్యాలు అక్కడ స్టార్ట్ అయింది అక్కడ ఆగదు అది ఇక్కడికి వచ్చేస్తుంది ప్రత మంత్ వచ్చేస్తుంది ఎవరు విన్నారో వాళ్ళు నేను అనేది ఏంటంటే సమర్థవంతమైన వాకు ఏంటంటే నేను చెప్పినంత మాత్రంనా అది నిన్ను ఇన్ఫెక్ట్ కానియకుండా కాపాడుతుంది అది కాదు నువ్వు దాన్ని స్వీకరిస్తేనే నువ్వు కాపాడబడతావు అందుకే మన గ్రూప్ లో ఎవరిని ముట్టలేదు ఆ వైరస్ ఎన్ని ముట్టలేదంటే నువ్వు స్వీకరించినావు కాబట్టి ఆ వాక్యాన్ని సమర్థవంతమైన వాక్కు ఎప్పుడు పనిచేసిందంటే అది బయలుదేరినాక పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్వీకరించేవాడు దాన్ని స్వీకరించకపోతే ఎట్లా సిద్ధ పనిచేస్తుంది కొన్నిసార్లు ఈ మేక గురించి నేను బాధ అనిపిస్తుంది పాపం అది ఏం పాపం చేసింది ఇసల్ పేర్ల పాపాలన్నీ దాని మీదకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి పాపం దాన్ని అరణ్యంలోకి పంపిస్తే ఎడారిలో ఒక్కటి తిరుగుతూ ఉంటుంది అది దాని మీద పాపములు ఉన్నాయి కాబట్టి వేరే జంతువులు దాని దగ్గర రాలేవు ఎందుకంటే వాడికి తెలుస్తుంది దీని మీద పాపం ఉందని దాన్ని ఎవడు తింటే వాడికి పాపములు కానీ ఒంటరిగా వాళ్ళు తిరుగుతూ ఉంటుంది నాక అనిపిస్తున్నట్టుంది మన జీవితంలో కూడా ఎంతో మంది తల్లిదండ్రులు వ్యర్థుడ చెట్ పనికిరాని వాడు నీ మీద పోయా అని తిరుగుతారు ఈ తెలంగాణ భాషలో నిజంగానే వాడి మీదకి ఆ పాపాలను వెళ్ళిపోతుంటే మళ్ళీ వాడు ఎట్లా బాగా మళ్ళీ ఎందుకు ఇవి పాస్టర్స్ చెప్తలేరు వాళ్ళ సంఘాలలో నాకు తెలిసిన ఫాస్టర్ క్లోజ్ ఫ్రెండ్ నాకు లాక్డౌన్ లో చాలా సపోర్ట్ చేసిన నేను చెప్పుకోను వాడికి నేను పాపం తినడానికి కూడా తిండి లేకుంటే ఇంటికి రైగట్టుకోడానికి లేకుంటే సపోర్ట్ చేసిన కానీ ఆయన చర్చికి వచ్చినటువంటి శపిస్తున్నాడు మీ పాప ఉన్న మీరే పోతారు మిమ్మల్ని బాగు చేయడు ఎందుకు మీరు కానకలు ఇస్తలేరు దశమ భాగంలో ఇస్తలేరని అయితే మీకు ఒక శుభ సమాచారం ఏంటంటే అటువంటి పాస్టర్స్ నోట్ల నుంచి వచ్చే మాటలు నీ మీద పని చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా ఎవడు శాపనాదాలు పెట్టినా నీ మీదికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకంటే కొన్నిసార్లు ఆ పదాలు ఆ శాపాలు నీలోకి రాకుండా ఉండాలంటే నేను కొంతకాలం కిందట కూడా ఒక సాక్ష్యం చెప్పిన నాకు తెలిసిన ఒక ఆంటీ ఉండే ఆమె చనిపోక ముందు ఒక వన్ ఇయర్ కితాము నాతో ఎందుకో ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అంత దీర్ఘంగా ఒక గంట గంట నర నాతో కూర్చొని మాట్లాడలేదు ఆమె చనిపోక ముందు ఒక వన్ ఇయర్ ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నా తను కూర్చొని మాట్లాడుతుంది ఓ కానిగా ఆమె చెప్పింది ఆమె యవన కాలంలో ఆమె చేసిన పాపము ఆమె వృద్ధాప్యం వరకు ఆమెను వింటాడిందని అయితే వింటాడకపోయేడుదేమో ఆ పాపం యొక్క పరిణామం కానీ ఆమె చేసిన పాపం వలన వాళ్ళ అమ్మ ఆమెని శాపనార్థాలు పెట్టిందంట ఆ శాపనార్థాల ఎఫెక్ట్ ఆమె చనిపోయేంత వరకు ఉన్నదంటే ఆమె చెప్పింది ఆమె రోగాలను ఆయన ఇంకా చనిపోకుండా చెప్తుంది ఈరోజు ఇంక వరకు నాకు ఆ శాపం ఉంది నాయన అని చెప్తుంది నేను అనుకున్నాను అరే మరి ఆయన శాపం పెట్టినైనా చనిపోయింది ఇంక ఇంకొక ఇంతకు ముందు ఒక ఎవరి నోట్ల నుంచి అయితే అట్లాంటి శాపనార్థాలు వాళ్ళు తప్ప ఎవ్వరు ఆ శాపనార్థాలు తీసి వేయలేరు వాటిని తీసుకోవాలా వాపస్ వాటిని తీసుకుంటేనే వీరి జీవితాలు బాగైతాయి కానీ ఈ ఇటువంటి ట్రిక్స్ ఎవ్వరు చెప్పలేరు ఏ పాస్తర్ చెప్పలేడ నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఏ పాస్తర్ తెలియదు ఇది అందుకని ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాంగా జరిగిపోతారు మంత్రగానికి కూడా దీనికి రాదు నేను చెప్తున్నా గ్యారెంటీగా ఎందుకంటే మనం ఎంతమంది మంత్రంగాలతో డీల్ చేసినా కాబట్టి మనకు ఏ మంత్రగానికి కూడా దీనికి రాదు అటువంటి తర్వాత ఒక మంత్రగాడేసిన మంత్రాన్ని ఇంకొక మంత్రగాడు తీయలేడు వాడు ఎన్ని కోడిలు పోసినా ఎన్ని మేకాలు పోషినా అది తీయని దిగలేడు అప్పుడు మన దగ్గరికి అందుకే మనం ప్రేయర్ చేసినప్పుడు ఆ రాత్రి వాడు వచ్చి మాట్లాడతాడు మంత్రగాడు మంత్రం కలలో వన్ తెల ఓడివిడి నాకు అడ్డం మనకి తప్ప ఎవరికి తెలియదా విధాలు ఎందుకంటే మనకు నేర్పిండు మనం నిస్వార్థంగా అట్లీస్ట్ మంత్రగా డబ్బులు తీసుకొని మంత్రాలు చేస్తాం మనం ఏం నాశించకుండా వాటిని విడదీస్తుంటాం దేవుని శక్తి మనలో ఉంటుంది అనేక మంది నీలో నాలో మనం మన కుటుంబాలలో మనం కూడా అజాజేలాగానే ఉన్నాం ఎన్ని సార్లు మన బ్రదర్స్ వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటే నాకు అది అనిపిస్తుంటుంది అరే ఈ బ్రదర్ అజాజేళ్ళ లాగా తయారేమిటంటే శాపనార్థాలు తల్లిదండ్రుల శాపనార్థాలు వీని మీద ఉన్నాయి ప్రభావ వీణ్ మనము దేవం చేత ఈ శాపాలు వీని మీదకి రక్షణ పొందితే పోతుంది కదా అని అంటారు రక్షణ పొందినా అది వెంటాడుతుంటది ఎందుకంటే దాని పవర్ అట్లా ఉంటుంది పదాల శాపనాల తర్వాత పవర్ వాటి నుంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం ఎప్పుడైతే ఆంటీ నాకు చెప్పిందో నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అది నేను ఇంత అందుకే నేను మా పిల్లలతో మాట్లాడుతుంటే కూడా నేను మా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మాట్లాడితే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం మా పిల్లలతో ఎవరి కూడా నేను పిల్లలు ఉంటాం ఏం రా కూడా వెళ్ళు పేరు పెట్టి పిలుస్తాం మర్యాదతో ఏమి అని ఎప్పుడు వెళ్ళలేదు ఎవ్వరు వెళ్ళలే తర్ నేను ఎందుకంటే ఖచ్చితంగా నెరవేరుతుందో నాకు తెలుసు ఎటువంటి కోప వేషాలతోనే మాట్లాడినా అవి నెరవేరుతాయి ఎందుకంటే నిన్ను ప్రభుకి ప్రతినిధిలాగా పెట్టింది ఈ లోకంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేవా విధానంలో నువ్వు విస్తరిస్తూ నీ చర్చి మెంబర్స్ అందరూ షాప శాపనార్థాలు పెట్టి వాళ్ళందరూ షాపలతో బాధలు పడుతూ ఉంటే నువ్వు ఏం నడిపిస్తావు చర్చి నీ చర్చ్ ఎట్లా వరదలుతుంది మనలో స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు చర్చలు నడిపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ సత్యం అర్థం కావాలి రోజు నువ్వేమో నీ ఆ మేక మీదకి పంపిస్తున్నావు ఇంకొక విషయం నేను మీకు చెప్తాను ఇంకా టైం ఎంత అవుతుందో నాకు తెలియదు కానీ ఎప్పుడున్న అవకాశం ఉంటే నేను మళ్ళా దీన్ని డీటెయిల్ గా తీసుకెళ్తా ఆ రోజులలో వాళ్ళు చేసిన కార్యాలు ఈ రోజు మీరు చేయడానికి వీళ్ళు ఈరోజు కూడా బలియర్పలు ఇస్తారు నాకు కొంతమంది క్రిస్టియన్స్ పాత నిబంధన కాలంలో ఆ యాజకుడు ఆ మేక మీద తల మీద పెట్టి చెయ్యి ఇసల్పల్లి యొక్క పాపంలన్నిటినీ దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసిండి ఈ రోజు నువ్వు అది చేస్తే అది విగ్రహ రధన అది మంత్రం యాక్చువల్ గా క్రైస్తవ మంత్రం అని ఒక రికార్డింగ్ ఉంది మన ఆన్లైన్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ టెన్ లో ఉంది ఆ రికార్డింగ్ క్రైస్తవ మంత్రం అని మంత్రం ఎట్లా ఉందంటే అక్కడ నేను చూపించిన వాడిని తెలియదు మంత్రం చేస్తున్నట్లు కూడా మంత్రానికి బలీనం బలిని బలి అయిపోయిన కూడా వాళ్ళకి తెలియదు కానీ నేను చూపించిన ఏ రీతిగా చేస్తుంటారు వాళ్ళు మంత్రం ఇది ఒక మంత్రం ఇప్పుడు నేను చూపించిన పాత నిబంధన ఆచారాలు తీసుకొస్తే ను మంత్రగాడివే మన ఊరికే తెలిసిపోతుంది ఎవడు మంత్రగాడ నువ్వు ప్రభు నమ్ముకొని కూడా మంత్రగాండి లాగా ఉంటే ఎట్లా చెప్పి అందుకే ప్రకరణ గంధలో చూస్తే మంత్రగాండ్లు ఎట్టి బస్సుల పలుకరాజమై పోరని వాక్యం ఉంది కదా నరహంతకులు కుక్కలు మాంత్రికులు పరలోకానికి అనర్హులు అనేంత తేటగా ఉంది వాక్యం మనం క్రైస్తవులలో మాంత్రికులు ఎట్లుంటారు బ్రదరు అని మీరు అనొచ్చు పాత నిబంధన ఆచారాలు ఏవి పాటించినా నువ్వు మాంత్రి కొనివే పాత నిబంధన ఏవి పాటించినా నువ్వు మాంత్రి ఎందుకంటే అవి అక్కడికి ఆగిపోయినాయి మన ప్రభు కాలానికి ఆగిపోయినాయి మన ప్రభు నూతన నిబంధన మనకి కాబట్టి అవి ఆచారాలు మనం చేయము బొమ్మలు పెట్టుకోవడం అట్లాంటివన్నీ చేయం మనం అవి ఆ రోజుకి ఉన్నాయి పాతవి చెల్లవు ఇప్పుడంతా కొత్తది పాత నోటు పోయింది పాత కాయిన్స్ పోయినాయి అవి పనికి రావు ఇప్పుడవి అవి అవి అవి తీసుకొచ్చి నువ్వు బిర్యానీ తింటే వాడు ఒప్పుకుంటాడు ఆ పైసలు ఒప్పుకోడు వాడు నా ఏదో వేరే పైసలు లేవంటే లోపల పనిచేయ అంటాడు కాబట్టి శిక్ష అనుభవం తప్పదన్నట్టు పాతవి పా పాతవి వాడితే తప్పదు నువ్వు మంత్రగానిగా తయారెత్తావు కాబట్టి అటువంటి వాళ్ళు ఎట్టి వలసల పల్లె రోజులు నువ్వు పర్ణశాలల పండుగ అని చెప్పి పాస్కా పండుగ కానీ ఏదైనా పండుగలు చేస్తున్నావు నువ్వు మంత్రగాన్ని అట్లా చేసి మంత్రం ఏ మంత్రమైనా మనుషులను వశీకరించుకుంటుంది మంత్రగాడు చేసే పనే అది వాడు మనుషులను వశీకరించుకోవడం కొరకు చేస్తాడు మంత్రాలు దాని కొరకు దురాత్ పంపిస్తాడు దయ్యాలను పంపిస్తా ఉంటాడు అయిపోయి వాళ్ళు వశీకరించుకుంటాయి అందరి మరి వీడు చేస్తున్న పని అదే కదా నువ్వు కూడా వశీకరిస్తున్నావు మనుషులని కాబట్టి ఈ సమర్థవంతమైన వాక్ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆంటీ నాకు చెప్పినప్పుడు నాకు ఒళ్ళు చెందరించింది అని అయితే ఏడ్ చేసుకున్నాను ఆయన ఉంటుంది సంవత్సరాలు నేను ఆ శ్రమే బాబు అని ఒక అన్ని పెళ్లి చేసుకుంది లవ్ మ్యారేజ్ అది చర్చ్లకు పోయి టెంపుల్కి పోయి మనమేమో క్రైస్తవ కుటుంబము నువ్వు అట్లా ఇంటికి నెక్స్ట్ డే ఇంటికి వస్తే వాళ్ళమ్మ ఇంట్లోకి రాయకుండా రోడ్డు మీదనే పెట్టి ఇట్లా మట్టి భూమి మట్టి తీసుకొని చల్లిందటో నాశనం అయిపోతావు దూకో అట్లనే అయింది ఆయన మొత్తం అవి ముగ్గురు మగపిల్లలు పెద్దోడు త్రాగుడు కలవాటుబేడు సిగరెట్ కలవాటు పడి పెండి చేసుకున్నాడు పిల్లలు లేరు ఈరోజు వాడు విపరీతంగా త్రాగిండు హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది వాళ్ళ భార్య అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటుంది బాబా నాకు బాబా నాకు సమస్య ఉంది ఇట్లా ఉంది అట్లుంది అనేసి ఇట్లా మనకి మార్గం చూపించాలి వాని తర్వాత జాబ్ చేసుకుంటున్నాడు ఎక్కడ ఉంటున్నాడు వాని తర్వాత మధ్యలోడు వాడు విపరీతంగా తాగి తాగి తాగి హార్ట్ అటాక్ వచ్చేసి చచ్చిపోయాడు యంగ్ ఏజ్ లో థర్టీ ఇయర్స్ లోపలే చనిపోయాడు ఈ ఆంటీ తెలుసు తన తల్లి పెట్టిన శాపం ఆమెనేమో చనిపోయింది తల్లి చనిపోయింది షాప నగర్లు పెట్టిన ఆయన మంచి భక్తి పడరాలు నాకు తెలుసు ఆయనతో నేనంటే చాలా ఇష్టమండి ఆమెకు వృద్ధాప్యం ఆమె డెబ్బై ఎనభై ఏంటి అప్పటికి ఆమెకు చనిపోయడానికి ఎనభై ఏంటి అంత ఎనభై కూర్చొని పూర్వీకుల గురించి వాళ్ళ పూర్వీకుల గురించి వాళ్ళ ముతాతల గురించి అన్ని అడిగేటాన్ని ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అవన్నీ చెప్పేది ఆమె ఇంత ఆశ నీకు బాబా ఇంత మంది మనమళ్ళు రాకు ఎవరు అడగారు కానీ నువ్వు ఒక్కరి అడుగుతున్నావు దగ్గర దగ్గర నలభై మంది మనమళ్ళు ఆ నలభై యాభై మందిలో నేను పోయి కూర్చొని అడిగేటాను అన్ని విషయాలు పూర్వీకులు ఎక్కడోళ్ళు తాతలు ముత్తాతలు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడికెళ్ళి వచ్చారు ఎన్ని తరాల తర్వాత క్రైస్తవులు వీళ్ళు అన్ని అడిగేటుండి ఆశతో చెప్పేది కానీ నాకు తెలియనే నేను తెలిసింటే ఈ ఈ సత్యం నాకు తెలిసింటే రోజు నేను ఆయన అడిగేట్టు నువ్వు నీ కూతుర్ని క్షమించిన జైజీ ఇప్పుడు వాపస్ తీసుకో నువ్వు చనిపోక ముందు కనీసం ఆయన క్షమించి ఆమె మీద ఆశ్వాసనాలు పలికితే ఆమె కుటుంబం బాగా కానీ అవకాశం లేకుండా నాకు నేను అందుకే చెప్తున్నాను ఎంత త్వరగా ఈ సత్యాలు మీరు గ్రహించి మీ సేవలో కొనసాగిస్తే అంతమంది ప్రభులు అభివృద్ధి పొందగలరు లేకుంటే వాళ్ళ జీవితాలు భయంకరమైన జీవితంలో తయారవుతుంది బాధ అనిపిస్తూ ఉంటుంది లైఫ్ ఒకటే ఆపర్చునిటీ కదా మనకి ఇంకొక జీవితం లేదు మనిషికి ఈ జీవితంలోనే అన్ని మనం కొనసాగించుకోవాలి అన్ని సిస్టమేటిక్ ప్లాన్ చేసుకొని మన కాలం వచ్చినప్పుడు కాలంలో మన వంతులో మనం నిలబడాలి దేవుని సంతలు అందరం నిలబడతాం అనేదిట ప్రతి ఒక్కళ్ళు పడతాడు ఎక్కడ పుట్టింది అనేది గానేగా అందరూ ఐదు సరిదవాల్సి వస్తుంది అప్పుడు తెలుస్తుంది సత్యం తెలిసి వృధా అయిపోయింది కదా శరీరాన్ని విడిచిపెట్టినాక సత్యం తెలుస్తుంది ఏం లాభం శరీరంలో ఉన్నప్పుడే సత్యం తెలుసుకోవాలి ఆమె భర్త భయంకరంగా తాగి తాగి తాగి సిగరెట్లు తాగి తాగి ఇండ్లన్న మేషిండు ఆమె విపరీతమైన ధనిపురాలు ఉంటే బంగారం ఇట్లా దిగేసుకుంటాడు స్థలం చరికాలు వల్ల అన్ని పోయినాయి గాజులు లేకుండా కమ్మ లేకుండా మొత్తం క్లీన్ అయిపోయి ఇల్లు అమ్మేసుకున్నాడు ఆస్తులు అమ్మేసుకున్నాడు ఆయన త్రాగి త్రాగి రక్తంగాకి చనిపోయాడు దాని రెండో కొడుకు కూడా సేమ్ ఫాదర్ లాగానే తాగి తాగి చిన్న ఏజ్ హార్ట్ అటాక్ ఉందని చనిపోయాడు ఇప్పుడు పెద్దోరికి కూడా హార్ట్ అటాక్ ఉంది వాడికి పాపం పిల్లలు అంత భయంకరం ఆంటీకి క్యాన్సర్ రోగం వచ్చేసింది గాల్ బ్యాడర్ సర్జరీ అయిపోయింది ఫైల్ ఇరియాసెస్ వచ్చి బోధకాలు వచ్చేసింది చాలా బాధ అనుభవించింది ఆమె గుళ్ళు నేను కొంత సపోర్ట్ చేసేటాను అప్పుడు ఆ నాకు చాలా తక్కువ ఉండే శాలరీ అయినా సపోర్ట్ చేసేటో నేనే ఇప్పుడు ఇంకా నాకెందుకో ఆమె జీవితం చూసినప్పుడల్లా ఆ పెద్ద కొడుకు ఏదన్నా సపోర్ట్ చేద్దాం అనుకుంటే వాడు ఫార్టీ ఇయర్స్ దాటి పెండ్ ఇయర్స్ అనుకోట ఇప్పుడు వాడికి ఆయన భార్యనే ఫార్టీ ఇయర్స్ ఉంది పాపం పిల్లలు లేరు ఆమెకి బాబా నాకు వన్న కనీసం అడాప్షన్ కన్నా తీసుకురా అంటే నేను ఈ వయసులో అడాప్షన్ వాళ్ళకి ఓడిస్తాడు ఇచ్చిన వాళ్ళు ఎట్లా సాగుతారు వాడేమో తాగితాగి ఎట్లా ఉన్నాడు ఈ జాబ్ లేదు జాబ్ అడాప్ట్ చేసుకొని ఎట్లా పెంచుకోగలరు చాలా భయంకరం కదా కాబట్టి వీటన్నిటినీ నీ సేవలో నీకు కేసెస్ వస్తే నువ్వేం చేస్తావు ఇవి ఏ సేవకుడికి దొరక ఇటువంటి ఛాన్సెస్ మనలోనే మనకే దొరుకుతేటువంటి ఛాన్సెస్ మళ్ళీ నువ్వు అటువంటి వాళ్ళకి నువ్వేమైనా సాయం చేయగలవాలా ఎట్లా సాయం చేస్తావు చెప్పి కొత్త డబ్బులుసే సరిపోతుందా కాదు కదా అయితే నేను మీకు ఒక విషయం చూపించిన ఇక మళ్ళీ సార్ చూపిస్తున్నా ఆ శాపనార్థాలు నువ్వు తీయలేవు నువ్వు ఎంత నీ మీద ఎంత అభిషేకం ఉన్నా నీకు ఎన్ని గిఫ్ట్స్ ఉన్నా నువ్వు దాన్ని తీయలేవు ఆ శాపనార్థాలు మళ్ళీ వాళ్ళ అమ్మ ఏజ్ గల భక్తురు భక్తు భక్తురాళ్ళ వరణంటే దేవుని సేవకులుంటే ఆ ఏజ్ వాళ్ళు వచ్చి తీయగలరు అప్పుడు ఎందుకు అంటే నా తల్లి లాంటిది అని ఆయన స్వీకరించినప్పుడే మా అమ్మ వయసు లాంటిది అని స్వీకరించినప్పుడే అవి తీయగలదు లేకపోతే ఒకటి తీయలేడు మనం నేను తీస్తా బ్రదర్ నాకు దేవుడు నాకు సహాయం ఉన్నాడు నాకు మీద అభిషేకం ఉంది నేను ఎట్లైనా తీస్తా పోయి కొడితే అది నేను రివర్స్ కొడుతుంది తీయలేవు నువ్వు ఎందుకంటే నువ్వు అహంతో కాబట్టి సమర్థవంతమైన వాక్ నువ్వు ఉచ్చరించాలంటే నీకు సీక్రెట్ నేను చెప్తున్నాను నువ్వు వెలుగు సంబంధిమై ఉండాలా నీలో ఇంత చీకటి ఉన్నా ఎటువంటి పాపకు జీవితం ఉన్నా అలాగే రివర్స్ కొడతాయి కాబట్టి వెలుగు సంబంధి ఏం చేయాలా వెలుగుని ప్రకటించాలా వెలుగుని ఇతరుల జీవితాలలో వెలుగుని తీసుకొని రావాలా నువ్వు వాడిపోతూ క్యాండిల్ కాబట్టి నువ్వు కూడా నీ క్యాండిల్ వెరిగిపోతా కానీ ఇతరులను వెలిగించాల నువ్వు కరిగిపో కరిగిపోక ముందు ఎట్లా వెలిగిస్తా నువ్వు సాధ్యమైతే డబ్బు సాయం చేయి లేకపోతే ఇంకేదైనా సాయం చేయి లేకపోతే ఆహారం పెట్టు లేకపోతే బట్టలు లేకపోతే నీకు వీలైతే జాబిప్పి ఏదో ఖర్చి వాళ్ళకి సపోర్ట్ లాగా ఆ రీతిగా వెలుగు ప్రకటించబడతా ఉంటుంది కాబట్టి ఒక్క వాక్యాన్ని నేను చూపించేసి ముగించేస్తాను సామెతల గ్రంథం కదా సామెకుల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం చూపించేసి నేను మిగిలించేస్తాను ఇది అర్థమైతే మీకు సమర్థవంతమైన వాకుని ఎట్లా ప్రాక్టీస్ చేయాల రెండవ వచనంలో రెక్కలు కొట్టుకొనిచ్చు తారాడుచున్న పిచుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండినట్లు హేతువు లేని శాపము తగలకపోవును హేతువు లేని శాపము తగలకపోవును కాబట్టి చూడండి శాపం నీ మీదికి రాకుండాలంటే నీలో ఎటువంటి హేతు ఉండద్దు ఆటంకం ఉండద్దు క్లీన్ ఉండాలా నేను అదే చెప్తూ వారి మీదకి రావు శాపం ప్రభుని స్వీకరించడాక నీ మీదకి ఎవరు శపించి నా మీద చాలా మంది శాపనార్థాలు వెళ్తూ ఉంటాం అయినాగా నేను ఇంకా పైపోతానే ఉన్నాను ఎందుకంటే ఈ వాక్యం నెరవేరుతుంది లైఫ్ లో ఇప్పుడు అర్థమవుతుందా మీకు నీ మీద ఎటువంటి శాపం ఉండకుండా ఉండాలా శాపం పనిచేయకుండా ఉండాలంటే ఇది తీసుకోండి ఇప్పుడు నేను అక్కడ చూస్తాం ఇప్పుడు ఆ పాస్టర్ షాప్ కోసాలు పెడుతున్నాం మెంబర్స్ ఎందుకు రాదు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు ఎందుకు రావట్లేదు వాళ్ళ ఎటువంటి హేతు ఉంది ఎటువంటి ఆటంకం ఉంది ఎటువంటి అడ్డంకం ఉంది ఎటువంటి పాపం లేదు కాబట్టి వాళ్ళ మీద పనిచేస్తుంది ఆ కోపంలో పాస్టర్ ఏం చేస్తుండడు భార్య కూడా దొరుకుతున్నాడు అంటే ఆయనలో హేతు ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి ఒక హేతు ఉంటుంది ఆ శాపం నీ మీదికి రావాలంటే అందుకే వాళ్ళు మంత్రాలు కూడా ఏం చేస్తారంటే ఒక కారణం వెతుక్కుంటారు ఒక పలాని వ్యక్తి మీదకి మంత్రం పంపాలంటే వస్తువులు తెచ్చుకుంటారు తెచ్చుకొని దాని ద్వారా పంపిస్తారు ఏదో ఒక కారణం ఉండాలి వాడిని పంపడానికి కాబట్టి వీటిని నువ్వు ఏ రీతికి తెస్తా ఉత్త ప్రార్థన చేస్తే పోవారు ఎంతగా వెలుగుని ప్రకటించే వాళ్ళం వెలుగు సంబంధిగా తయారు కావాలను అప్పుడే నువ్వు మీ నోట్ల నుంచి వచ్చే వాక్ సమర్థవంతమై దాని కార్యాన్ని నెరవేర్చుకొని ప్రభు సన్నిధికి వస్తూ అటువంటి సేవా విధానాల్లో ప్రభు నేను నడిపించాలని నేను ప్రార్థిస్తాను పరిశుభ్రవా తండ్రి మీ పొందాన్నైనా వాక్యాన్ని విన్న వారందరి గురించి మేము వారి జీవితంలో కార్యం చేకూర్చండి ఎంతోమంది తండ్రి అజాజేలాగా ఉన్నారు ప్రభా ఆ యొక్క విడబడ్డ మేక లాగా ఉన్నారు అది మీరు తప్ప ఎవరు తీయగలరు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలకి అది కార్యం చేతికించమని ప్రార్థిస్తాం కానీ యాజకం ద్వారానే వీటిని మీరు పాటింపజేస్తారు మళ్ళీ కాబట్టి జాగ్రత్తగా మేము పరిశీలించి పాటించే బిడలుగా మంత్రగాన కాకుండా కాపాడమని ప్రార్థిస్తాం జీవంగలు దేవుని బిడల పక్షంగా ఉండలాగా ఆయన సేవించే బిడ్డగా తయారు చేయమని అక్కడ ఒక అందరి సరచుకోమని ఏసుకరిస్తాన ప్రార్థిస్తాం గడిచిన కాలమంతా తివారత్ కంటిపాడి కృప ఇలో ఉంచుకుని కాల సమయంలో చెందిస్తున్నాను కోట్ల కృతజ్ఞతలు స్తోత్రములు చెందిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం తండ్రి ఎన్నిక ఈ వేగములు కలుగునుకలి తండ్రి ప్రభా నాయన తండ్రి నువ్వు ఇచ్చిన ప్రభా సమర్థమైన వాక్కు ప్రభా అది ప్రభా మీ మహిమకరంగానే ముందుకు పోవాలా ప్రభా ఎలాంటి దురుద్దేశంతో గానీ స్వార్థంతో వెళ్లకుండా ప్రభా ప్రతిదీ మహిమకరంగానే వెళ్లాలా ప్రతిదీ ప్రభా నాయన మీ ఎదురుతే ఉండాలా ప్రభా తండ్రి మేము ఎవరిని చెప్పించకుండా ఆయన సత్యమైతే అందరితో మీరు సమాధానం కలిగి ఉండమన్నారు కాబట్టి ప్రభా నాయన మేము సమాధానం కలిగి ఉండాలా ఎవరి మీద కోపం ద్వేషం ఆగ్రహం లేదు ప్రభా నాయన మీరు కలిగిన ప్రేమని అందరితో కలిగి ఉండాలా మా యొక్క ఆత్మలో నాయన తీవ్రత కలిగి ఉండాలా ఆసక్తి విషయంలో నాయన మందులు కాకన్నా ఆయన తండ్రి నీ పట్ల ఎక్కువ ఆసక్తిలో మేము అభివృద్ధి పొందాలా దినదినం నీ వాక్యాలను లేఖనాలను అన్నింటినీ మేము పరిశీలించి పరీక్షించాలా ప్రభా ప్రతిదీ మీ చిత్త ముందుకు పోవాలా ప్రభా అది ఆత్మీయ సేవ అయినా కుటుంబ సేవ ఏదైనా గానీ ప్రభ ప్రతిదీ నీ పట్ల పరిశుద్ధత కలిగినదే మేము ముందుకు పోవాలా ఎక్కడా ఈ లోకమాల్యని వంటకుండా లోక స్ఫూర్లా కాకుండా ప్రభా నాయన మీరు కలిగిన తండ్రి హృదయం మనసు మయం కూడా కలిగి ఉండాల ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించు ప్రభా నా హృదయంలో నేను భద్రపరుచుకుంటున్నాను నీవే నీ స్వరం ద్వారా మాట్లాడినందుకు నీకు వేలాది కోట్లాది స్కూతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి అలాగే మెర్సి సిస్టర్ వాళ్ళ అమ్మగారు ప్రభా నాయన యొక్క హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా ఆ కన్నుకి నాయన ట్రీట్మెంట్ తీసుకుంటుంది ప్రభా నాయన పరమ నీవు తండ్రి స్వస్థత నీ దగ్గర ఉంది ప్రభా కాబట్టి ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభా ఆ రూ తెప్ శిబ అమ్మగారికి నాయన ఆ పన్ను ప్రాబ్లం సంపూర్ణ స్వస్థత కలుగును గాక అలాగే నాయన మెర్సీ సిస్టర్ కూడా నాయన మీరే మంచి ఉద్యోగం అనుగ్రహించండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి ని చిత్తమైన ఉద్యోగం ఆమెకి దొరుకును గాక హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా మీరే తోడుండండి వైరస్ల నుంచి ప్రతి విధమైన నుంచి ప్రభా మీరే కాచి కాబడి మీ కృపలో పాల్గొంది గొప్ప దేవ మహోనతుడ తండ్రి మహిమ స్వరూప కృప నీకే స్థుతుల స్తోత్రమైన అబ్రహా గొప్ప దేవ నిన్న నిరంతరం ఏకరీత నా దేవ నా తండ్రి నీకే వంద ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని మీ కృప వెంబడి కృపరించి మమ్మల్ని బలపరుస్తుంది కాలం వరకు నడిపించిన తండ్రి నీకు వందనిస్తాయా నీకే కృతజ్ఞతలు అర్పించే ప్రభావం కలుగునే కాలీయ నా తండ్రి నా దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ చేత మీరు మాత్రం మాట్లాడిన ప్రభా తండ్రి మీకు సమస్త సమర్థవంతమైన వాక్ ఏ రీతిగా ప్రభావ ఉంటది విషయం మీరు మాత్రం మాట్లాడిన ప్రవా కాబట్టి ప్రభా ప్రతి దశలో ఆ వాక్కు ఓ దేవ మాల నుంచి వచ్చేలాగా మీరు సహాయపడండి దానికి ఏ రీతిగా జీవించాలి దానికి తగినట్లు ఆ జ్ఞానం మాకు అనుగ్రహించమదిష్టమైన గొప్ప దేవ నీకు మా నోట్ నుంచి ఎలాంటి శాప వచ్చనం రావద్దు ఒకవేళ ఎవరైనా ఆ రీతి అని ఉంటే ప్రభావ మేము పరిశీలించుకోవాలా నా దేవ నా ప్రభావ మీరేమి సహాయపడమని ప్రాదిష్టమైన ఓ దేవ ఆశీర్వచనం రావాలి ఈ విధానాలు ప్రవ్వ మీరు మాకు నేర్పించిన తండ్రి నీకు వందాలిస్తాయా నీకే కృతజ్ఞతలు అర్పించడం గొప్ప దేవ నా తండ్రి నా దేవ ఎన్నో వాక్యాల ద్వారా మీరు మాతో బలపరుస్తున్నారైనా ఒక్కొక్క విషయం ప్రభావం బయలుపరుస్తున్నారే నీకు వందాలిసయ్య ఈ వాక్కును మేము ఏ రీతిగా ప్రభావ ముందు తీసుకెళ్లాలో మీరు మాకు చూపిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారని నీకు వందాలిసయ్యా ప్రతి దశలో మేము పరిశీలించుకోవాలా ప్రభావా మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మీ వెలుగు మేము ధరించుకోవాలా మాములు ఎలాంటి చీకటానికి వీలేదు ప్రవ్వా నా తండి ప్రతి దశలో ప్రభావ మీ వాక్యాన్ని మీ విధేత చూపించి మీ వాక్యానుసారీ జీవితం జీవించేలాగా సహాయపడమని ప్రష్టమైన గొప్ప దేవ ఇది చివరి కాలం ప్రభావ చివరి గాడియ ప్రభా కాలంలో ఉంటున్నాం ఎంతో మంది ప్రభావ నా తండ్రి ఈ రీతిగా ప్రవా ఓ ప్రభావ తల్లి చేపిస్తే చేపానికి గురై ప్రభావ జీవిస్తుండగా ప్రవా వాళ్ళని ఏ రీతిగా అవి తీయాలనే విషయం మాకు చూపిస్తున్న ప్రభావం తగినట్లు మేము ముందు పోలాగా సహాయపడండి ఈ అవకాశం ఈ యొక్క వాక్కును మీరు మాకు అనుగ్రహించారు ఎట్టి పరిస్థితులు మేము పోగొట్టుకోకున్న ప్రభా అనేక జీవితాలలో ప్రభావ ఈ సమర్థమైన వాకును మేము ఉపయోగించాలా ప్రభావ మీ మైమ కొరకు వాడుకోవాలి అనేకలు మీ చెంత అలాంటి సేవలు నడిపించమని ఆదిష్టమైన ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి మీ సమర్థమైన వాకును ప్రకటించే బిడ్డలుగా తయారు మంచి ఆరోగ్యం దాని ప్రతి ఒక్కరి చంద్రశేఖర ముట్టండి అన్నకు మంచి ఆరోగ్యం దాని అన్నదారు ఎన్నో విషయాలు మీకు బయలుపరుస్తున్నారు నీకు వందాలి నా తైవన కుటుంబం చుట్టూ మీ అగ్నికం చేసి మీరే కాచి కాపాడండి ఇద్దరు బిడ్డల భవిష్యత్తు మీరు దీవించండి పర్లో ఒక జ్ఞానం అని గరించి మీకు ఒకరి గొప్ప సేవలుగా తయారు చేయండి నా తనని అక్క కూడా మంచి ఆరోగ్యం దయచేయండి పర్లో ఒక నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాసన పెట్టుకున్నాయని నీకు వందలు ఇస్తాయా మీరు అక్కడ తొరకుని ఇసుప్రవ నైనా ఇసు ప్రభా తండ్రి నీకు వందాలు చేసి వందన సిద్ధపడాలా మిరే సహాయపడమని ప్రదిష్టమైన గొప్ప దేవా నీకు వందలు అన్న బంధువులు ప్రభా ఇంకెంతమంది వాళ్ళు అందరు కూడా ప్రభా రావాల ప్రభా ఈ సత్యమైన వాక్యంలో స్థిరపడలా సహాయపడండి నా దేవ నా మెర్సి శిస్టర్ లో అందరి గురించి మేము ప్రార్థించడం దేవా ఆ బిడ్డను మీరు తాకండి ప్రభావ మీరు స్వస్థపచ్చండి ఆ హైక్ ప్రాబ్లం అయితే సంపూర్ణ స్వస్థతనం దయచేయమని ప్రార్థించడం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం హా లూయో ప్రభా సంపూర్ణంగా రిజిస్టోర్ కావాలా ప్రభా ఇంప్రూవ్మెంట్ కావాలా ఏసుక్రీస్తాన రెజస్టోరేషన్ దయచేయండి స్వస్థపచ్చండి ప్రభావ మంచి చూపని గురించి మీకొరకు శాసన పెట్టుకోండి సిస్టర్ మీరు తాకండి మీరు బలపరచండి ప్రాభ మంచి జాబ్ అనుగ్రహించండి ప్రభావ భార్య భర్తలు మీరు ప్రేమ శాంతి సమాధానం దేవుడి ప్రభావ సిస్టర్ నూతనంగా అభిషేకించి మీరు గొప్ప శాసనం పెట్టుకోండి తన కుటుంబీకులు అందరూ నడిపించండి ప్రభావ నీకే వందాన్ని చెల్లిస్తామైనా మీ వాక్యములు ఇంకా సంపూర్ణంగా బలపడి మీకు గొప్ప సేవ చేయాలని సిస్టర్ మీరు అభిషేకించి వాడుకోండి తన హృధివాంఛి తీర్చమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందాలు ఇస్తా ఏవి పేమ్ గ్రూప్ లో సిస్టర్ అందరు మీరు ఆశ్వర్దించండి నూతన గా అభిషేకి మీకు శాసనం పెట్టుకోండి చక్రవతి మీరు మీ జ్ఞాపం చేసుకోండి ప్రభావ బ్రదర్ మీరు బలపరచండి నాదేమోగ్యం దేండి మీ పరలోకొపు జ్ఞానం చేతి నింపండి ప్రవ ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేండి ప్రభావతి సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం నైనా యేసు క్రీస్తు పరిషద నామం ప్రభావ మీరు స్వస్థపచ్చారు మహమనుందండి తండ్రి ఆ కుటుంబీకులందరినీ సత్యంలో నడిపించండి అనుమానాన్ని తొలగించి మీ కొరకు శాసన పెట్టుకోండి మీరు అక్కడ తొలిగింది ప్రభావ మేమందరం సిద్ధపడాల ఎన్నికలు మీ సిద్ధపచ్చాలా ప్రవ నా తండ్రి ఎంతో భయంకరమైన కాలంలో మేము ఉంటుంది ప్రవ్వా ప్రతి దశలో ప్రభావన మీకు సమర్థమైపోతున్న వాక్కును ప్రభావం అది మేము అనేకులు ప్రకటించాలా ప్రభా నాయన ఇస్తే ప్రభావ ఎంతో మంది ప్రభావ పాస్టర్లు కూడా ప్రభా సైతం ప్రభా చెప్పిస్తున్నారు మనుషులైనా అది ఎంత భయంకరమైన అనేది ప్రభావ మీ వాక్యాన్ని చెప్తుంటే మాకే ఎంతో భయంకరమైన ప్రభావ ఇస్తే ప్రభావ ఎందుకు వాళ్ళు ఆ రీతికి వర్ధం లేకపోతున్నారు అక్కడే ఉన్నారంటే ఇప్పుడు అర్థమవుతున్న ప్రభావ ఎందుకు అనేది కానీ అది మేము వాటించి వాళ్ళకి విడుదల కల్పించాలా ప్రభావ మార్గాలు కూడా మాకు చెప్పిస్తున్నారు తగినట్లు మేము జీవించలాగా వెలుగు సంబంధం లాగా మేము తయారు కావాలా ప్రభా అని మేము నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తాం ఈ మధ్య కాలే సమయంలో ప్రభావ మాతో మాట్లాడే మమ్మల్ని ఎంతగానైనా వాక్యం ప్రాభ మేము మర్చిపోకుండా ప్రతి ఈ వాక్యాల ప్రభావ తను ప్రతి క్షణం మేము నెమరేసుకోవడం ఒక క్షణం కూడా మేము మర్చిపోకుండా మీరు సహాయపడండి ఆయన ఇది చివరి కాలంలో ప్రభావ ఇవన్నీ నెరవేర్తాయి ప్రభావా ఆ టైమ్ లో మేము మా పిలుపు మా ఏర్పడిన నిత్యం జస్టకు మరి జాగ్రత్త పడి జీవించాలా దేనిలో భయపడకుండా దేనిలో చింతకుండా మీ కొరకు జీవించే భరించాలా ప్రభావిక ఇచ్చేయండి మా శిల్లులో చూపించిన ప్రేమ అనేకులు చూపించాలా అంటే శివ జీతాలకు మమ్మల్ని అందరు నడిపించి మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో రాను యేసు క్రీస్తు పరిశుద్ధ నామార్చున్నాం తండ్రి ఆ మేన్ నీ సంబరణ వాకులుగా మీరు తయారు చేయండి నీ వల్ల నువ్వు సాధం చేసీవానికి నా దీవం మీ ఆశ్రీ వాళ్ళ విడుదల కలిగించేయండి నా దీవ నీ స్వరూపం మార్చండిసీవానికి శృతం మీ ఆత్మస్వరూపం కనుక మేము ఆత్మస్వరూపండి అలాడియా మీరు ఖాళించండి నా దీవానికి శ్రోత ఏసభ కలవరిలో మీ ప్రేమ జాలి ఆ గుణగాలంతో నింపి అలడియా ప్రకటించే బిడ్డగా తయారు చేయండి యథార్థ నాదీవ ఇంత చెప్పిన వాక్యం ఆ ఉదంలో నాటబడి దాని ప్రభావం ఇంకా ప్రభావ లోవాలా ఆ జ్ఞానం తెచ్చని ఇంకా రాహసాలకు తెలియచని అలా నా దీవానికి శ్రతం ఎస్భ ఇతలకు ప్రకటించాలా ఏ ప్రభా నా దీవానికి శ్రద్ధం చేశాం ఎస్ఏం చేసాం అలాది ఆత్మస్ నడిపిస్తారు వాక్దేశం అలా నా దీవానికి శ్రతం ఆ ప్రకారం నడిపించండి బ్రహ్మట్టం తాకండి వాళ్ళ జ్ఞానం ఆత్మ తెలివండి వాళ్ళు మార్చండి రక్షణ తెచ్చండి ఆకరించండి డాక్టర్లు మార్చం జరుగుతున్న వాళ్ళు కాచి కాపాడండి వాళ్ళు విడుదల పొందాలీవ రాబోయే ఆపండి వల్ల సాధ్యం వేసప్రభ నా దీవానికి తాకి జ్ఞానని ఇంకా సత్యం తెలిపరిచి గొప్ప తయారు చేయని వాళ్ళ ఫ్యామిలీ అంటే సేవ చేయాలా వాళ్ళ అమ్మ ముట్టి తాకి స్వచ్ఛపరచని నీ పరిస్థితులు గాయాల ధర తిరిగి అనారోగ్యం విడిపించి ఆరోగ్యం రప్పించండి నాదివా మీకు సాధ్యమేసండి కారణించని అసీలో పొందిన గాలి ధర తాకండి శ్సపరచండి ముట్టం తాకండి అందరూ జ్ఞానం తెలియచండి నిసే విధి సాధించండి పిల్లలతో సహా ఏందు భయం భక్తి సాధించండి నాదివా అన్న ముట్టను తాకండి బలం శక్తి తెచ్చి ఇంకా రాసాలు చూపించండి అగ్నికాంచండి శిశు ముట్టం తాకండి అక్క బలంగా వాడుకోండి సుప్రభ పరిశుద్ధాత్మ బలం తోనిపి ఇంకా చూపించండి గుడే రాసాలు చూపించండి అక్క వాడవాలను కర్రించండి పిల్లలు దీవించి ఆశీర్వదించి మీ చేతిలో బలమైన తయారు చేయండి అగ్నికాంచండి నా దేవాల బంధువులు సరస్వతం రావాలా తమ్ములంత ప్రభావ నా దేవాల ఎంతమంది బంధువులలో వాళ్ళతో మాట్లాడి ఆత్మ తెరవండి నిరాకరించి పరిశుద్ధా తోనిపి నీ భాగ్యం దండి నా దేవానికి శ్రద్ధం యశ్వప్రభ ఇంతవారు కాచి కాపాడిన యశ్వభ ఇంత ముందు మీరు కాపాడండి అలలియ చక్రవర్తి బ్రహ్మఠం తాకండి పలు జ్ఞానం తెలియచేయండి ఆయన మీ చిత్రాన్ని నెరవేర్చుకోండి శివుల వాడుకొని తన వారి పరిశుద్ధాత్మ బలం తంపి సంతానం కలిగించేసి వాళ్ళ జీవితంలో ప్రభా అలలియాన్ని ప్రారండి తన డాడీ అందరూ మార్చి రక్షణ తెచ్చింది నా దీవానికి శాతం మీరాకాల కాలంలో అలలియ నా దేవానికి మా వివక్ష దినం దగ్గర యశ్వభా అలలియ అనేది గొప్ప జనం ఆదరించండి అలా అనాధివానికి స్వతం ఆత్మల భారము కన్నీళ్ళు ప్రాధాన్యండి ఎలాగా చేయాలా ఇంకా మీరు నేర్పించి ఇంకా సరస్వం నడిపించి ఈ వాక్యం మా ఉదయంలో భద్రపరచమని మీరు ఆకలి మాకు అందరు సిద్ధపరచమని చేస్తున్న ప్రస్తుతం మీరు ప్రైజ్లాడు మన ప్రైజ్ రాయి మీరు